అనలహ అంటే అగ్నితన్మాత్ర వాయు అంటే వాయుతన్మాత్ర ఖం ఆకాశ తన్మాత్ర అక్కడికి అయింది ఇక్కడ చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి నేను ఏం చింత నేను తాత్పర్యం మీకు చెప్పేశాను ఇప్పుడు మనహ బుద్ధి అహంకార అని ఉంది ఏమండ వీటికి ఉంది ఆ వరస ఏమిటంటే ఐదు తన్మాత్రలు ఉన్నాయి కదా తన్మాత్రలు వరస చెప్పమంటే మీరు వరసలో చెప్పాలి కింద నుంచి పైకి చెప్పాలి కింద మొదలుపెట్టమంటే ఆకాశ తన్మాత్రను మొదలెట్టకూడదు మరి ఎలా మొదలుపెట్టాలి పృథివీ తన్మాత్ర అని మొదలుపెట్టాలి దానిపైన అప్పు దానిపైన అగ్ని దానిపైన వాయువు దానిపైన ఆకాశం దానిపైన ఆ వరసలో అహంకారం వస్తుంది ఆ అహంకారం పైన మహత్తత్వము దానికి బుద్ధి అంటారు అదొస్తుంది కాబట్టి ఒక వరస ఉన్నాయి ఆ వరస మనం చూసుకోవాలి ఇప్పుడు శ్లోకంలో ఏముంది భూమి రాపోనలో వాయుం అయిన వెంటనే మనహా ఇందాక నేను చెప్పిన వరసలో ఏం రావాలి అహంకారం రావాలి కానీ మనహ కాబట్టి మనహ అనే పదానికి అహంకార అర్థం చెప్పండి చెప్పొచ్చు అహంకారం కూడా మనస్సే మనస్సులోనే ఉంటుంది అది కూడా చెప్పండి అలాగా బుద్ధి అనే పదానికి బుద్ధి చెప్పండి ఇక అహంకారం ఎనిమిదోది ఒకటి ఉందన్నానే దానికి అహంకార పదానికి అర్థం చెప్పండి అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే చూసుకుంటే మొత్తం ఎనిమిది సరిపడతాయి మనహ ఇది మనసారణం అహంకారో గృహ్యతే బుద్ధిరితి అహంకార కారణం మహత్తత్వం అహంకార ఇది అవిద్యా సంయుక్తం అవ్యక్తం ఇప్పుడు మీకు నేను వరుస చెప్తాను కింద నుంచి చెప్పాను పై నుంచి చెప్తా మీరే సెటిల్ చేద్దురు కానీ మొట్టమొదట ప్రకృతి ప్రకృతి ఆ ప్రకృతికే మరో పేరుందని చెప్పాను ఏం చెప్పాను మాయాశక్తి మీరు పురాణ కాలక్షేపల్లాగా వింటే నడవద్దు ఇది ఇది కొంచెం మరి తత్వం కదా ఈ పురాణం అయితే రామాయణం చెప్తున్నారు ఒక ఆయన మధ్యలో ఈయన అరగంట సేపు నిద్రపోయారు నిద్రపోయి లేచారు లేచి రాముడు ఎక్కడ ఉన్నాడని అడిగారు అడిగితే ఇంకా అడవిలోనే ఉన్నాడు అని చెప్పాడు అయితే పర్వాలేదు పోదు కాబట్టి పురాణంలో నడిచిపోతుంది నాకు కొంచెం నవ్వెక్కువ ఏమనుకోకండి ఎందుకునో మరి అలా వచ్చింది నేను ఐ కె నాట్ హెల్ప్ ఇట్ ఒక ఆయన ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వెళ్ళారు ఫుట్బాల్ మ్యాచ్ గంట ఉంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ అయిపోయే ముందు వెళ్ళారు ఇంకా పది నిమిషాలు ఉన్నాయి స్కోర్ ఎంత అడిగారు జీరో జీరో అని చెప్పారు అయితే ఇంతవరకు ఆట ఏం కాదే దగ్గర సో ఆరగం ఎనీవే సో ఇప్పుడు కాబట్టి ఇది పురాణం లాగా వినకూడదు దీన్ని తత్వశాస్త్రం కదా వేదాంతం ఇదేమో క్లాస్ ఇది మీరే మీరు మీరంటే మీరంటే చూడండి అలా వెళ్ళినా అనుకుంటారేమో అలా అనుకోవద్దని చెప్పడం కోసం నేను అలా ఉంటాను నా లక్షణం అది సో మీరు ఏదో ఆయన ఏదో పురాణం ఏదో చెప్తాడు వినోదం కొద్దిసేపు అక్కడ కూర్చుని మళ్ళీ లేచకపో అలా అనుకుంటే ఇది వర్కౌట్ కాదు సో కొంచెం ఓపిక పెట్టాల్సి ఉంటుంది మంచిది సో ఎనీవే సో ఈ ప్రకృతికే మాయాశక్తి అని చెప్పాను దానికి ఇంకో పేరు ఇన్ ఒక ఆయన అన్నాను అడిగారు ఇన్ని పేర్లు పెట్టి మమ్మల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారని అడిగాడు అంటే చూడండి సాహిత్యంలో భాషకి మీరు అలాంటి హద్దులు మీకు కన్ఫ్యూషన్గా ఉంది కదా అని భాషలో ఇంకెవడు ఏది ప్రయోగించకూడదు అలా ఉండకూడదండి మీ కన్ఫ్యూషన్ మీరు సెటిల్ చేసుకోవాలి కొంచెం మనసు పెట్టి అంతేగాని ఇన్ని పేర్లు ఎందుకు అని అనకూడదు సో ప్రకృతి మాయాశక్తి దానికే మరో పేరు ఉంది అవ్యక్తము ఎందుకంటే అది ప్రకటమైతే కంటికి కనబడుతుంది వ్యక్తము అది ప్రకటం కాకుండా ఉన్నంతసేపు అది ఏమిటో ఏమీ బుద్ధితోటి కూడా మీరు చేయలేరు ఎందుకంటే బుద్ధి దాన్ని వస్తుంది కాబట్టి అది అన్మానిఫెస్ట్ అవ్యక్తం ఏమంటే ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి వరస చెప్తా మొట్టమొదటి ప్రకృతి దానికే అవ్యక్తము అని పేరు దానికే మాయాశక్తి అని ఫస్ట్ది దాన్నించి బుద్ధి పుట్టింది ఈ బుద్ధికే మహత్తత్వము పేరు మహత్ గొప్పది అది ఏమంటే ఒక మనిషి ఉన్నాడు అనుకోండి మనిషిలో ఎనిమిది ప్లస్ వన్ తొమ్మిది ఉన్నాయి ప్లస్ వన్ అలాంటి పెట్టండి ఆత్మచైతన్యం ఈ ఎనిమిదిలో గొప్పది బుద్ధి బుద్ధి గొప్పది ప్రకృతి ప్రకృతి అంటే తెలియని దాని పేరు ప్రకృతి దాని గురించి ఎందుకు గొప్ప లేదు తక్కువ లేదు బుద్ధి గొప్పది కాబట్టి దానికి మహత్తత్వం అనే పేరుంది మూడోది మూడోది అహంకారం ఏమండి నాలుగోది ఆకాశము వాయువు అగ్ని అప్పు పృథివీ ఇవి ఎనిమిది అర్థమైందండి మీకు ఇప్పుడు ఈ ఎనిమిది మీరు అక్కడ కుదరచండి ఆ శ్లోకం చూడండి ఈ శ్లోకంలో పైనించి రండి ఈ శ్లోకంలో మీరు పైనుంచి కనుక వచ్చినట్లయితే పైనుంచి అంటే ప్రకృతి నుంచి రావాలి శ్లోకంలో ప్రకృతిని ఎక్కడ పెట్టాలి మీరు అహంకార అన్నది పెట్టాలి అంతే కదా అహంకార ఇది ఎమ్మె భిన్నా ప్రకృతి రష్ట కదా కాబట్టి టాప్ మోస్ట్ది ఎక్కడ పెట్టాలి అహంకారం పెట్టాలి అహంకారం అంటే ఇప్పుడు ఏమైనా అర్థం చెప్పాలి ప్రకృతి అని అర్థం చెప్పాలి అహంకారం తర్వాత ఏముంది బుద్ధి కదా దానికి మహత్తత్వము చెప్పాలి దాని తర్వాత ఏముంది మనహ ఉంది కదా దానికి అహంకారము చెప్పాలి ఇంకా దాని తర్వాత ఉన్న ఫైవ్ కరెక్ట్గానే ఉన్నాయి అర్థమైందా అదే శంకరులు చేసిన పని కాబట్టి శంకరులు ఏమంటున్నారంటే మనహ అంటే మనస్సుకి కారణమైన అహంకారాన్ని తీసుకో అలా చేయొచ్చు ఇప్పుడు బంగారం ఉన్నాయనుకోండి మీరు బంగారం పెట్టుకున్నారా అంటే పెట్టుకున్నారని నెక్లెస్ చూపించారు అదేమిటి చూపిస్తున్నారు ఏమిటి అంటే కార్యం స్థానంలో కారణాన్ని చూపించవచ్చు కారణం స్థానంలో కార్యాన్ని చూపించవచ్చు కదండి నెక్లెస్ ఏది అంటే చూపిస్తే ఇది బంగారం కదా అంటే అయ్యా బంగారం అంటే కారణము నెక్లెస్ అంటే కార్యము కార్యం చోట్లో కారణాన్ని కారణం చోట్ల కార్యాన్ని పెట్టుకోవచ్చు కాబట్టి మనస్సు అంటే మనస్సుకి అహం మనసు అహంక మనస కారణం అహంకారో గృహ్యతే మనస్సుకి కారణమైన అహంకార పదాన్ని తీసుకోండి బుద్ధిరితి అహంకార కారణం మహత్తత్వం బుద్ధి అనే పదం చేత అహంకారానికి కూడా కారణమైన మహత్తత్వాన్ని తీసుకోండి అప్పుడు ఇంకా అహంకార అనే పదం మిగిలింది అహంకారము అదే అజ్ఞానం ఈ మాయాశక్తి ఏది ఈశ్వరుని చేతిలో మాయాశక్తి అనబడుతుందో అదే జీవుడి దగ్గరకు వచ్చేప్పటికి అజ్ఞానం అనబడుతుంది ఇది ఎలాగంటే పవర్ హౌస్లో ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు ఎంత ఓల్టేజ్ ఉంటుంది దానికి టెన్ ల్యాక్ ఉంటుంది మెగా మన ఇంటికి ఎంత ఉంటుంది కరెక్ట్గా ఉంటే టూ ట్వంటీ ఉండాలి నూట ముప్పై నుంచి మూడు వందల ముప్పై దాకా ఇటువంటి దాన్ని క్వాలిటీ ఎలక్ట్రిసిటీ అంటారు ఎలక్ట్రిసిటీ క్వాలిటీ లేదని క్వాలిటీ లేదంటే ఏమిటి ఎలక్ట్రిసిటీకి ఏం ఏం వంకాయలు బీరకాయలు కాదు కదా ఎలక్ట్రిసిటీకి క్వాలిటీ అంటే ఏమిటంటే ఓల్టేజ్ స్థిరంగా ఉండడం మొన్న ఇక్కడ ముర్షీరాబాద్ దగ్గర ఇంట్లో ఉన్న ఫ్యాన్లు టీవీలు రెఫ్రిజిరేటర్లు అన్నీ కాలిపోయాయి ఎందుకని ఎలక్ట్రిసిటీ మూడు వందలు ఒకప్పుడు బాగా తగ్గిపోవడం చేత మోటార్లు కాలిపోతాయి సో ఎలక్ట్రిసిటీ క్వాలిటీ లేక ఇప్పించు వట్టించటూ కానీ కరెక్ట్గా ఉంటే ఎంత ఉండాలి టూ ఉండాలి ఇండియాలో ఇండియాలో టూ ఉండాలి అమెరికాలో నూట పదే ఉంటుంది షాక్ కొట్టకుండా ఉండడం కోసం షాక్ కొట్టినా అమెరికాలో ప్రాణం పోరు ఎందుకంటే నూట పదే ఉంటుంది ఇక్కడ టూ ట్వంటీ షాక్ కనుక కరెక్ట్గా ఉంటుందంటే మనిషి ఎగిరిపోతుంది మరి ఈ టూ ట్వంటీ ఎందుకు పెట్టుకున్నారా అని నాకు డౌట్ నేను అడిగాను ఎందుకు ఇలా పెట్టుకున్నాను ఇది రష్యాలో ఉన్నది పెట్టుకున్నారు వీళ్ళు చెప్పారు అంటే ఇప్పుడు మనం అమెరికాను అనుకరించాలా రష్యాను అనుకరించాలా అనే స్వాతంత్ర్యం వచ్చిన రోజుల్లో రష్యాను అనుకరించడానికి నిర్ణయించుకున్నాము అని చేత మనకి టూ వచ్చింది ఇప్పుడు మరి రష్యాలో ఎలా ఉందో నాకు తెలీదు మంచిది సో ఇప్పుడు అహంకారము అది ఆ వ్యక్తము సంయుక్తం అంటే ఏది అవ్యక్తము మాయాశక్తి ప్రకృతి అని ఈశ్వరుని సమష్టి స్థాయిలో అనబడుతుందో అదే జీవుని దగ్గరికి వచ్చేప్పటికీ అవిద్య ఎందుకంటే పరిచ్ఛన్నం అల్పం అయిపోతుంది కదా ఇవి ఇవన్నీ కలిపి ప్రకృతి ఇప్పుడు ప్రకృతి మూల కారణము మాయాశక్తి అవ్యక్తము దాన్ని కొట్టుకుని అహంకార శబ్దానికి అర్థం ఎలా చెప్తారు వరస కోసం ఈ పదాలకి అర్థాన్ని ఎలా మార్చేస్తున్నారే మీరు అని ఒక శంక కలగవచ్చు దానికి వివరణ ఇస్తున్నారు యథా విష సంయుక్తమన్నం విషముచ్యతే విషమిత్యుచ్యతేవం అహంకార వాసనాత్ ఆ అహంకార వాసనవత్ అవ్యక్తం మూలకారణం అహంకార ఇచ్చే ప్రవర్తక అహంకార్యా అహంకార ప్రకృతి అర్థం చెప్పారు అలా ఎలా చెప్పారండి అంటే చూడండి విషముతో కూడిన అన్నమునకు విషముని ప్రయోగం అది విషం అది అన్నం ఉంది అన్నంలో బొట్టు విషం వేస్తే వేస్తే ఇప్పుడు ఏమంటారు అది విషం అది ముట్టుకోద్దు అంటారు అంటే విషం ఎందుకైంది అది అన్నం కదా అది అన్నం విషముతో కూడిన అన్నము విషముతో కూడిన అన్నానికి విషము అని ప్రయోగం ఉంటుంది శబ్దాల్లో అలాంటి లాంగ్వేజ్లో అదేవిధంగా ఈ మూల ఉన్నది ఈ మూల నుంచి అహంకారం పుట్టిందా పుట్టింది అహంకారం విషం లాంటిది ఈ అహంకారముతో కూడిన మూల ప్రకృతిని కూడా అహంకార శబ్దంతో మనం వ్యవహరించవచ్చు అలా వ్యవహరించారు ఇక్కడ విషముతో కూడిన అన్నమును విషమన్నట్టుగా అహంకార వాసనతో కూడిన అవ్యక్తము లేక మూల దానికి కూడా అహంకార శబ్దంతో ఇక్కడ వ్యాఖ్యానం చేశారు ఇది కొంత టెక్నికల్ డిస్కషన్ ఈ టెక్నికల్ డిస్కషన్ యొక్క సారం ఏమిటంటే ప్రకృతి ఎనిమిది రకములు ఏమిటి మూల ప్రకృతి లేక మాయా శక్తి నెంబర్ వన్ మహత్వత్వము లేక బుద్ధి సమష్టి టూ అహంకారము త్రీ సమష్టి అహంకారము వ్యష్టి అహంకారము పంచభూత తన్మాత్రలు సూక్ష్మ పంచభూతములు ఇవి ఎనిమిది ఈ ఎనిమిది కలిసి ప్రకృతి ఈ ప్రకృతి ఈశ్వరుని వశంలో ఉన్నది ఈ పాఠం చెప్తున్నా ఆయన పరమాత్మ ఆయన వశంలో ఉంది కనుక శ్రీకృష్ణుని యొక్క అష్ట మహిషి అంటే ఇదే అలా అర్థం చేసుకోవాలి సందర్భం వచ్చింది కనుక చెప్పేస్తున్నాను మరి శ్రీకృష్ణుడికి లేకపోతే విష్ణువుకి ఇద్దరు భార్యలను ఉంది కదా అష్టాన్ని ఒక చోటన్నారు ఇద్దరిని ఇంకో చోటన్నారు ఏది కరెక్ట్ అండి అంటే చూడండి అక్కడ మీరు మామూలుగా మానవులు తమ మానవ లోకంలో వీళ్ళు వివాహాలు చేసుకుంటారు మామూలుగా అందరూ చాలామంది ఒక్క భార్యతో ఉంటారు అక్కడక్కడ ఎవడో ఇద్దరు భార్యలు ఉంటారు సో అలాగంటే దృష్టి పెట్టుకుని దేవుడు కూడా అలాగా దాని ఎక్స్ట్రాపులు వచ్చేసారు పురాణ పరిభాషలో వాస్తవంలో ఉంటే ఇద్దరైనా ఉండాలి లేకపోతే ఎనమండుగురైనా ఉండాలి లేకపోతే పదహారు వేలైనా ఉండాలి అంతేగాని ఇది ఏమిటి ఓసారి ఇద్దరు ఓసారి ఎనమండుగురు ఇంకోసారి పదహారు వేలు అంటే ఏదో గడబిడ గడబెడ్డ సమాచారం అయిందా లేదా అంటే దాని అర్థం ఏంటనమాట దాని అర్థం ఏంటంటే ఇది భార్యల సంఖ్య కాదండి అని తెలియలేదండి దీంట్లో ఏదో రహస్యం ఉంది అని అర్థమైందా లేదా భార్యల సంఖ్య అయితే ఏదో ఖచ్చితంగా ఇప్పుడు రేషన్ కార్డు వాళ్ళు మీ ఇంట్లో ఎంతో ఉన్నారంటే ఐదుగురున్నావు రోజు ఏడుగురు రావాలి ఇంకో రోజు అలా చెప్తారండి ఏదో ఖచ్చితంగా చెప్పాలి కానీ భారతదేశంలో రేషన్ కార్డు లేకపోతే వాళ్ళ సృష్టిలోనే వాడి సృష్టిలోనే లేనట్టు లెక్క నేను అలాంటి వాళ్ళలో ఒకరిని ఎనివే ఒక ఆయన అడిగారు నన్ను రేషన్ కార్డు చూపించను రేషన్ కార్డు లేదు ఉండేది మీరు ఇంకా ఇంకో వంద రూపాయలు కావాలంటే జేబులోంచి తీసి మీ జీవితంలో పెడతాగా రేషన్ కార్డు పట్టుకోవడం అంటే నా వల్ల కాదని చెప్పారు అంటే ఆ వద్దులేదు కూర్చుని అని సో ఎలివే కాబట్టి ఈ ఎనిమిది ఏమిటంటే అష్టమహిషే అష్టమహిష్వి మరి ఇద్దరు కదా ఇద్దరు ఏమిటి అంటే ఆ సందర్భం వేరు అక్కడ ఏమని చెప్పారంటే శ్రీ మహావిష్ణువు ద్వి అని శ్రీకృష్ణుని ద్వి అంటారు శ్రీ మహావిష్ణువు మహా విష్ణువు ఏమిటండి బ్రహ్మ విష్ణువు రుద్రుడు బ్రహ్మ ఏమో సృష్టికర్త సృష్టి చేసి ఆయన దారిని ఆయన పోయాడు అలాగే అది ఆ జాబు అయిపోయింది ఇప్పుడు పాలించాలి పాలించడం అంటే మనల్ని అందరినీ పాలించాలి మనల్ని పాలించడం అంటే రక్షించుతాం రక్షించడం అంటే ఏం కావాలండి నిలబడ్డానికి నేల డబ్బు ఈ రెండూ కావాలి అంతే కదా పాలించి దగ్గర ఏముండాలి ఈ రెండూ ఉండాలి ప్రభుత్వం భేదవాళ్ళకి మీకు తలగా దాచుకుందుకు చోటిస్తాము అంటే ఏం చేస్తారు వాళ్ళకు ఇల్లు కట్టించిచ్చి ఒక స్థలం ఇచ్చి ఓ పెన్షన్ ఇస్తారు అంటే ఏమైంది భూదేవి శ్రీదేవి అది భూదేవి శ్రీదేవి అంటే నేల భూదేవి భోజనం చేయడానికి ధనము శ్రీదేవి అది భూదేవి శ్రీదేవి అది స్పిరిట్ సింబల్ స్పిరిట్ మీరు స్పిరిట్ మర్చిపోయారు అనుకోండి ఈ సింబల్ని ఇది బరువుగా తయారవుతుంది భారం కూర్చుంటున్నారు సింబల్ ఆ సింబల్ని సపోర్ట్ చేసుకుంటూ ఉండాలంటే చాలా ఇబ్బంది అవుతుంది స్పిరిట్ ఉందనుకోండి సింబల్ ఈజ్ గ్లోరియస్ స్పిరిట్ లేకపోతే సింబల్ బికమ్స్ బర్త్డే అహంకార ఏ వహీ సర్వస్య ప్రవృత్తి బీజం దృష్టంలోకే ఏమిటండి ఈ అహంకారాన్ని పట్టుకుని ఇంత రాపాడిస్తున్నారు మీరు ఇక్కడ అంటే చూడండి మానవుడు ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే మానవుడు అంటే జీవన్ముక్తుడైన జ్ఞాని అని కాదు అజ్ఞాని సంసారి ఏ పని చేయాలన్నా చేసేవాడను నేను అనే అహంకారము నుండే సకల క్రియలు పుట్టుకొస్తాయి కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల ప్రవృత్తి అంటే చలనము యాక్షన్స్ కదలిక దానికి మూలం ఏమిటండి అహంకారం ఇప్పుడు నిద్రలేచి మీరు పనులు మొదలు పెడతారు నిద్రలేచింది ఎవరు అహంకారం నిద్రలేస్తుంది నిద్రలేవడం అంటే అహంకారం ప్రకటమైంది ఆ తర్వాతనే పనులు కాబట్టి ఇక్కడ ఈ అహంకార శబ్దాన్ని మూల ప్రకృతి అనే అర్థంగా మనం ఇక్కడ తీసుకున్నాము అని శంకరులు దాన్ని అంతని టయప్ చేసి పర్ఫెక్ట్ కండిషన్లో పెడితే కానీ ఆయన సాటిస్ఫై ఎవరు అని ఇంకా అలా సాగుతోంది భాష్యం అదే టాపిక్ మీద థోక్త ప్రకృతి అదండి ఇంతవరకు పైన చెప్పిన విధముగా ప్రకృతి ఎనిమిది విధములుగా గలదు ఈ ప్రకృతి ఎవరిది ఈశ్వరుని యొక్క ప్రకృతి అంటే దీన్ని సారాంశం ఏమిటంటే మొట్టమొదట ఈ అహంకారాన్ని పోగొట్టాలి అహంకారాన్ని పోగొ ఈశ్వరునికి సమర్పించి వేయాలి అయితే దీంట్లో జనరహస్యం ఉంది ముందు మమకారాన్ని పోగొట్టి తర్వాత అహంకారాన్ని పోగొట్టాలి ముందు మమ అంచే పృథివీ అప్ తేజో వాయు ఆకాశములు ముందు చెప్పారు ఆ తర్వాత అహంకారం చెప్పారు ఫైనల్గా అహంకారం చెప్పారు ఇదంతా కూడా ఈశ్వరునికి సమర్పితమే కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏదైనా కూడా అది పృథివీ అప్పు తేజో వాయు ఆకాశాన్నిచే వస్తుంది కాబట్టి ఈ అంతా కూడా పాంచభౌతికమైన జగత్తంతా కూడా ఈశ్వరుని యొక్క ప్రకృతి ఈశ్వరునికి సంబంధించినది అని మమకారం మమా ఏదీ లేదు నా మామా నామా అంచేతనే అస్తమానం మమ మమ అనకూడు మమ ధృతరాష్ట్రుడు మమ అంటాడు మామ కా పాండవా అంటే ఎవరు అంధుడు అంధుడు అంటే హ్యాండిక్యాప్ కాదు హ్యాండిక్యాప్ పాయింట్ కాదు హ్యాండిక్యాప్ అయితే మనం నిందించాం అతన్ని హెల్ప్ చేస్తాం సింపతైజ్ చేస్తాం అక్కడ ధృతరాష్ట్రుడు అంధుడు అంటే అభిప్రాయం జ్ఞానం లేనివాడు నా వాళ్ళు నా వాళ్ళని పట్టుకున్నవాడే అంధుడు వివేక జ్ఞానము లేనివాడు కాబట్టి మనం కూడా మమ మమ అంటుంటే అంధులం అయిపోతాం వివేకాంధులమవుతాం కాబట్టి మమ అని మరి సంకల్పంలో మమ అంటారు కదా సంకల్పంలో మమా అనరు మమ ఉపాత్తరిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంటారు కానీ వీడంతా అనలేడు వీడని పురోహితుడు మమ అనుకోమంటాడు తేలిక వీడిని అంతా అనమంటే ఏమంటాడు వాడు వాడు ఏమన్నా అంటాడా ఏదైనా సినిమా పాట పాడమంటే పాడతాడు కానీ ఇంత పొడుగు ఈ సమాసరాలు ఎక్కడంటాడు అందుకోసం మమా అనుకోమంటే అమ్మయా మామా అని తక్కువ అయిపోతాడు పూజ అంటే పట్టుపంచు కట్టుకోవడం అని కొంతమంది అర్థిస్తున్నాయి పూజ కోసం పట్టుపంచు ఒకటి కొని అది బీరువాలో ఎక్కడో దాచి పెడతారు ఈ ఈ ఉండలు వేసి నేఫికల్ ఇన్ బాల్స్ వేసి భద్రం చేసి పెడతారు అది ఎప్పుడు తీస్తారంటే పూజ రోజును తీస్తారు పూజ రోజును తీసి ఇంకోటి ఉంటుంది అదేమిటి మమస్కృత భాషి తీస్తారు అలా ఉండకూడదు మమ అనుకోకూడదు మొత్తం అంతా నేను మొత్తం అంతా అనుకుంటానండి మమ అంటారు ఏంటి అంటే ఆయన కొనండి బాబు మంచివారు అనుకోండి అంటారు ఆయన మాత్రం ఏమంటారు మొత్తం అంతా చెప్తే ఏమిటో ఇంత ఇబ్బంది పెడుతున్నావు అంటాడేమోనని ఆయన మమ అనుకోమంటారు ముక్కు పట్టుకో మమ అనుకో అలా కాదు మమోపాత దురిత క్షయం ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఈ మమ ఈ దురితములు వీటన్నిటినీ కూడా నశింపజేసి పరమేశ్వరునికి సమర్పించటం అలాగా అదే అభిప్రాయం కాబట్టి ముందు మమకారాన్ని నిషేధించాలి నేను ఊరికే అంటే సంస్కృతం వీళ్ళు ఎవరూ చదువుకోలేదే నాకు ఉక్రోషం అందుకోసం అలాంటి ఉంటాను ఏమనుకోకండి సో ముందు మమకారం పోయిన తర్వాత అహంకారం తర్వాత పోతుంది ఎందుకంటే మమంకారం మమకారం చిన్న దోషం అహంకారం పెద్ద దోషం సో చాలా పెద్దది ఎక్కడ టాప్లో పెట్టారు అహంకారాన్ని దాన్ని విషంతో పోల్చారు చూడండి ఆయన ఇంతటి మహావిద్వాంసుడు అహంకారం ఉంటే ఆయన విద్వత్ ఏమవుతుంది విషంలో అయిపోయింది సో ముందు మమకారాన్ని విడిచిపెట్టాలి దానికే వైరాగ్యము అని పేరు మమకారాన్ని విడిచిపెట్టడా వైరాగ్యము అంటారు తర్వాత అహంకారాన్ని విడిచిపెట్టాలి దానికి వివేకము పేరు అసలు వాస్తవంలో ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ అంటారు స్పిరిచువాలిటీ అని అంటూ నేను ఇంకా రిటైర్ అయిపోయాను అండి ఇంక ఈ ఉండాలనుకుంటున్నాను అంటారు అలాంటి అలాంటి పదప్రయోగాలు కూడా ఉంటాయి స్పిరిచువాలిటీ అంటే ఏమిటనుకుంటున్నారు ఓ వేషధారణ తీసేసి మరో వేషం వేయటం మామూలు ప్యాంటు షర్టు తీసి పసుపు పింజ కట్టడం లేకపోతే ఏదో గట్టిగా పట్టివర్ధనాలు పెట్టడం అవన్నీ ఉంటాయి బాహ్యంలో వాటికి స్థానం వాటికి కానీ దాన్ని ఆధ్యాత్మికత అనుకోకూడదు మన సమాజంలో ఒక దురదృష్టం ఏమిటంటే ధర్మము అనగానేమి అంటే క్రియాకలాపమునకే ధర్మము ధర్మము అంటే కర్మ చేయటమే ధర్మము అనే ఒక తప్పుడు అభిప్రాయం ఉన్నది కర్మ చేయడమే ధర్మం కాదు ధర్మంలో కర్మ చేయడం ఒక భాగం ఇప్పుడు పెద్ద పూజ చేసి లంతం పుచ్చుకున్నాడు అనుకోండి ఇప్పుడు ధర్మమా కదా అంటే ఆయన ధర్మం ఎందుకంటే లంతం కర్మతో సంబంధం లేని కదా అది పూజ చేసేసాను కాబట్టి ధర్మం సెటిల్ అయిపోయింది అనుకుంటాడు చాలా తప్పు కర్మ మాత్రమే ధర్మం కాదు వాస్తవంలో కర్మ ధర్మంలో ఒక అల్పమైన అంగము మాత్రమే చిన్న అంగం అంతే సో కాబట్టి కేవల కర్మయే ధర్మము అనే ధోరణి రిచువలిస్టిక్ మెంటాలిటీ దానివల్ల సమాజంలో సమాజ జీవనానికి సోషల్ వాల్యూస్ అన్నీ కూడా బాగా దెబ్బతినేసి సొసైటీలో లంచగొండితనము అవినీతి అసత్యము అసత్యం అంటే ఏ స్థాయిలో తెలుసునండి ఆరు మాసాలు నేను రాజ్యం చేసి ఆరు మాసాలు అవగానే మా పక్క పార్టీ వాళ్ళకి మాకు సపోర్ట్ ఇచ్చిన పార్టీ వాళ్ళకి పోస్ట్ ఇచ్చేస్తాము అని ఒక పది లక్షల మంది జనం ముందు ఇరవై ఆరు టీవీ ఛానల్స్ ముందు ప్రకటిస్తాడు ప్రకటించి ఆరు మాసాలు అయిన తర్వాత అసలు మాట ఎత్తడం ఇవ్వడం ఇవ్వ ఎందుకు నీకు నాకు కట్ అంటాడు ఈ స్నేహం ఏదో చిన్నప్పుడు ఉండేది ఇగో నీతో స్నేహం కట్ చేసేస్తున్నాను కాసుకోవాలంటే కట్ చేసే కరెక్ట్ అంతే అలా స్నేహం కట్ చేసేస్తాడు అంతే కదా సీటు వదిలిపెట్టాడు అందరూ అప్పుడు ఇస్తారన్నావు కదా అంటే ఆ పరిస్థితులు వేరు ఈ పరిస్థితులు వేరు ఇది సమాజం ఎవళ్ళు ఏ పార్టీ అని నేను అంటల్లా అంత సోషల్ లెవెల్లో అంత అసత్యాన్ని అంత ఓపెన్గా చేయటం అన్నది అది సమాజానికి మంచిది కాదు కానీ పూజలోవి గట్టిగా చేస్తాయి అంటే ధర్మము అంటే కేవల కర్మే అనేటువంటి అభిప్రాయం చాలా తప్పదు కానీ అహంకారమును మొట్టమొదటి విడిచిపెట్టవలేను అది ఆధ్యాత్మికత యొక్క ఫస్ట్ స్టెప్ అది మమకారాన్ని అహంకారాన్ని విడిచిపెట్టుతా ఫస్ట్ స్టెప్ అది ప్రైమరీ ఆ తర్వాతనే మీకు స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత ముందుకు సాగుతుంది మంచిది తర్వాత శ్లోకం ఉందము अपरेयमे అపరేయమితస్వన్యాం ప్రకృతిం విద్ది మే పరాం జీవూత మహాబాహోేదార్యే జగత్ అపరా ఇయ ఇంతవరకు చెప్పిన ప్రకృతి అష్టవిధ ప్రకృతి ఇది అపరా ఏమండి ఇప్పుడు మీరు ఆలోచించండి శ్రీకృష్ణుడు అష్టమహిషులు ఈ అష్టమహిషులు శ్రీకృష్ణుడు వీరిలో సెంట్రల్ ఎవరండి శ్రీకృష్ణుడు అష్టమహిషులు చుట్టూ ఉండేవారు ఏమండీ కాబట్టి ప్రైమరీ ఎవరు శ్రీకృష్ణుడు సెకండరీ ఎవరు అష్టమహిషు ఇంట్లో ఇది ఏదో స్త్రీలను తక్కువ చేసి మాత్రం అలా అనుకోవద్దు ఎందుకంటే సింబాలిజం దీంట్లో పురుషులు స్త్రీలు ఏం కాదు ఇది ఓకే అలా అనుకోద్దు ఉంటే ఏదో చెప్పాలి కాబట్టి ఎందుకంటే ఇక్కడ అలా చెప్తున్నారా ఇప్పుడు మీరే నిలబడి మీలో చైతన్యము ఎరుక ఉన్నది మళ్ళీ మీలోనే మనస్సు బుద్ధి అహంకారము పంచభూత దేహము ఉన్నాయి దీంట్లో ప్రైమరీ ఏదండి ఎరుక ఈ మిగిలిన ఎనిమిదింటి యొక్క సమావేశం ఏది కలదో అది సెకండరీ ప్రధానము గౌణము అలా అంటారు సంస్కృతంలో గౌణము అంటే అప్రధానము అని అర్థం అప్రధానం అంటే వినడానికి బాగుండదు గౌణము అంటే చక్కగా వినడానికి బాగుంటుంది కాదా అర్థవాత్రం అదే సో ప్రధానము గౌణము ఇప్పుడు ప్రధా ఈ ఎనిమిది ఉన్నాయి చూసారా ఇది గౌణము అప్రధానము అని చెప్తున్నారాయన అపరా ఇయం అయితే గౌణం చెప్పేసిన తర్వాత మరి ఇప్పుడు ప్రధానం చెప్పద్దా గౌణం చెప్పాక ప్రధానం చెప్పాలి సెకండరీ చెప్పిన తర్వాత ప్రైమరీ చెప్పాలి ఇప్పుడు మీరు వ్యష్టి తీసుకోండి వ్యష్టిలో ఎనిమిది గౌణము వ్యష్టిలో ప్రధానమేమిటి జీవతత్వం జీవతత్వం ప్రధానం అదే అంటున్నారు ఇతస్త్వన్యా ప్రకృతి విద్ధి మే పరాం నీకు ఇంతవరకు ఎనిమిది విధములుగా ప్రకటమైన అపరప్రకృతిని గురించి చెప్పాను ఇప్పుడు ఇత ఈ అన్యాం అపర ప్రకృతి కంటే విలక్షణమైనటువంటి మరో ప్రకృతి ఉన్నది అపరప్రకృతి కంటే విలక్షణమైనది ఏమిటవుతుందండి పరప్రకృతి అవుతుంది ఆ పరాం ప్రకృతిని నీకు చెప్తాను తెలుసుకో ఇలా విడదీసి చెప్పడం ఈ విభాగం ఏదైతే కలదో ఇది ఏ వేదాంత శాస్త్రము యొక్క పట్టుకొమ్మ మేరుదండము అంటే వెన్నెముక వెన్నుపూస అంత ప్రధానమైనటువంటి విభాగం ఇది మీరు పదమూడో అధ్యాయంలో పదమూడో అధ్యాయుప్పుడు అలాగ ఏడో అధ్యాయం చెప్తే పదమూడో అధ్యాయం కోట్ చేయకూడదు అందుకోసం అని మళ్ళీ వెనక్కి వెళ్ళాను ఏడో అధ్యాయం పాఠం చెప్తున్నప్పుడు పదమూడో అధ్యాయం కోర్టు చేయకూడదు కదా కాబట్టి దట్ కొటేషన్ హ్యాస్ టు వెయిట్ సో ప్రధానమైన విషయం ఏంటంటే నేను తెలియవాడను మనస్సు ఇంద్రియములు బుద్ధి అహంకారం స్థూల దేహము ఇదంతా కూడా తెలియబడేది తెలియవానికి తెలియబడేదానికి ఆ విభాగము ఆ వైలక్షణ్యము ఆ తేడా స్పష్టంగా ఉండాలి తెలియవాడు తెలియబడి దానితోటి కలగాపులగం అయిపోతే దాని పేరే సంసారము తెలియవాడు తాను తెలియబడేదానితో కలగాపులకం కాకుండా అలాగ సాక్షిగా నిలిచి ఉంటే దానికే జీవన్ముక్తి దీనికి వివేకము అని పేరు ఆ వివేకాన్ని చెప్తున్నాడు ఆయన చూడపా అర్జున ఇంతవరకు నీకు అపరాప్రకృతి చెప్పాను ఈ పైన పరాప్రకృతి చెప్తాను అంటున్నాడు మీలో ముండక చదివ ముండకోపనిషత్తు అర్థం చేసుకోగలుగుతారు ఇంతవరకు అపరావిద్య చెప్పాను ఈ పైన పరావిద్య అథ పరా అథ ఈపైన పరా యక్షరధిగమ్యతే అపరావిద్య పరావిద్య అలాగే ఇక్కడ కూడా అపరా ప్రకృతి పరాప్రకృతి ఓకే మంచిది ఏవం ఈ పరాప్రకృతి హే మహాబాహో అర్జున అంటే చూడండి భుజశక్తి భుజబలము ఖండబలము బాగా ఉంటే మంచిదే కానీ అది సరిపడదాయా ఆ భుజబలంతో పాటుగా బుద్ధిబలం కూడా ఉండాలి బుద్ధిబలం కూడా చాలదు జ్ఞానబలం ఉండాలి జ్ఞానబలం సంపాదించు భుజబలం సంపాదించావు ఈ చెత్తోటి ఆ చెత్తుతోటి రెండు చెత్తులతోటి సమానంగా బాణాలను విధులిపెట్టే సమర్థత నీకున్నది మహాబాహు కానీ పరాప్రకృతికి అపరాప్రకృతికి తేడా తెలుసా మరి చూడండి ఎంత భుజశక్తి ఉంటే మాత్రం పరాప్రకృతికి అపరాప్రకృతికి తేడా తెలియకపోతే లోటే కదా ఇప్పుడు ఓ పెద్ద టెన్నిస్ ప్లేయర్ ఉన్నాడు చాలా మంచి భుజ బలం తోటి చాలా దృఢంగా ఉండి టెన్నిస్ స్పెయిన్ నుంచి వచ్చాడు ఆయన బాగా ఆడుతూ ఉంటాడు ఆయన టెన్నిస్లో ప్రపంచానికి చాలా ఉన్నత స్థాయిలో ఉన్నవాడు అయినా ఆయన్ని నీకు ఏ ప్లస్ స్క్వేర్ అంతా తెలుసా అని అడిగారు అడితే ఏ స్క్వేర్ ప్లస్ ఏ వైరస్ వి హోల్ స్క్వేర్ చేస్తే వస్తుంది ఏకి స్క్వేర్ చేయండి బీకి స్క్వేర్ చేయండి మధ్యలో ప్లస్ ఉంది ప్లస్ పెట్టండి ఓకే ఏ వైరస్ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ వైరస్ స్క్వేర్ అదే రూల్ లీవ్గా అప్లై చేసి చెప్పాడు ఏ నాఫం ప్రపంచంలో కల్లా టెన్నిస్ విఖ్యాతదే కానీ మ్యాథమెటిక్స్ ఎందు ఐదో తరగతి మ్యాథమెటిక్స్ కూడా సరిగ్గా రాదు లోటేనా కదా అలాగే హే హే మహాబాహో బాహువులు బాగా దృఢంగా ఉన్నాయి బాగానే ఉంది ఈ పరాప్రకృతి అపరాప్రకృతి తేడా తెలుసా నీకు తెలియకపోతే లోటే మరి ఏం చేయాలి విద్ధి తెలుసుకో మంచి తెలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అపరాప్రకృతి నాకు తెలిసిపోయింది ఎనిమిది కదా ఎనిమిది అపరాప్రకృతి పరాప్రకృతి ఏమిటో చెప్పాయా బాబు ఇంకా ఎంతకి ఈ సస్పెన్స్ పరాప్రకృతి ఏమిటో చెప్పు జీవభూత ఆ జీవతత్వం ఏది కలదు అదే పరాప్రకృతి మీరు జీవతత్వము అనగానే పునర్జన్మ పరజన్మ ఇది అలా మొదలుపెట్టదు ఇది పురాణం కాదు కదా ఇది పురాణం అంటే అలా ఉంటుంది ముఖ్యంగా గరుడు పురాణం అయితే అలా ఉంటుంది ఇది గరుడు పురా గరుడు పురాణంలో బోల్ అంత తత్వం ఉంది ఆ తత్వాన్ని పక్కన పెట్టేసి ఈ కథలే మాత్రమే పట్టుకుంటారు అదో దోషం కూడా ఎనివే స్వజీవభూత జీవతత్వం ఏది కలదో అదా పరాప్రకృతి ఏమంటే పరాప్రకృతి ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు ఆయన చుట్టూ యనమండగురు మహేషుడు ఉన్నారు ఈ యనమండుగురు మహేషుడు ఏమిటి అపరాప్రకృతి శ్రీకృష్ణుడేమిటి పరాప్రకృతి అంటే శ్రీకృష్ణుడు పరాప్రకృతి అంటే జీవుడే బ్రహ్మయ్య లేడా అయిపోయాడంతే అంతే కదా మరి ఇంక ఇంక మరి ఇంకేం లేదు ఇప్పుడు జీవుడు వేరు దేవుడు వేరు ఉన్నారనుకోండి దేహము అపరాప్రకృతి జీవుడు పరాప్రకృతి ఇప్పుడు దేవుడిని ఇంకొకటేదో తీసుకురావాలి మీరు ఇంకెక్కడి నుంచి పట్టుకొస్తారు అయిపోయింది అక్కడితో అకౌంట్ క్లోజ్ కాబట్టి జీవుడే దేవుడు తెలుసుకుంటే జీవుడే దేవుడు తెలియకపోతే దేవుడే జీవుడు ఈశ్వరుడు ఎవరో అడిగారు ఎవరన్నా తెలియని ఆత్మకు ఈశ్వరుడని పేరు ఏమండే మరి ఆత్మ అంటే ఏమిటి తెలుసుకున్న ఈశ్వరునికే ఆత్మ అని పేరు అర్థమైంది కదండి కాబట్టి జీవభూతాన్ మహాబాహో ఏదన్ ధార్యతే జగత్ ఆ జీవతత్వానికే పరాప్రకృతి అని పేరు ఇప్పుడు చూడండి ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషిలో అహం అనేటువంటి అహంకారం కాదు అహం నేను అనే జ్ఞానం అహమస్మి అనే జ్ఞానం ఉంది మనుషులో ఉంది పక్క మనిషిలో కూడా అహమస్మి అనే జ్ఞానం ఉంది ఆ అహమస్మి చుట్టూ ఉన్నటువంటి చెలవలు పలవలు అన్నీ కలిస్తే అష్టవిధ ప్రకృతి అయిపోతుంది మనస్సు బుద్ధి అహంకారం అదంతా అష్టవిధ ప్రకృతిలో పడిపోతుంది కర్తృత్వం భక్తృత్వం వస్తే అహంకారం అయిపోతే అష్టవిధ ప్రకృతిలో పడిపోతుంది మీరు అంత అంతలోకి అంటే అంతట్లోకి మళ్ళీ అష్టవిధ ప్రకృతి వచ్చి కలగా పొలగమైపోయింది అలా వద్దు శుద్ధమైన అహమస్మి అని ఉంది అంటే ఏ అహమస్మి అనే అనుభవంలో ఆ అనుభవం అది సద్ అనుభవం సద్రూపంగా తనను తాను తెలుసుకునేటువంటి అనుభవం ఆ అనుభవంలో అహంకారం బుద్ధి మనస్సు పంచభూతాలు లేవు ఓకే ఆ ఉంది ఉంది కదా ఉంది కదా ఆయనలోను అనుభవం పక్కా ఉంది ఇప్పుడు చూడండి ఈ రెండు అనుభవాలు మనకి భిన్నంగా ఎందుకు కనపడుతున్నాయి రెండు అహమస్మి అనే అనుభవాలే కానీ భిన్నంగా ఎందుకు కనపడుతున్నాయి మనం అహమస్మి అనుభవాన్ని అహంకారం బుద్ధి మనస్సు పంచభూతాలకి జోడించి చూడబట్టి ఈ అహమస్మి వేరు ఆ అహమస్మి వేరు అని అనిపిస్తుంది మీరేం చేస్తారు అహమస్మి అనే అనుభవంలోంచి అహంకారం బుద్ధి మనస్సు పంచభూతాలు తీసేయండి తీసేసి శుద్ధమైన అహమస్మి అలాగే పక్కాయన ఆయన శుద్ధమైన అహమస్మి అనుభవం తీసుకుంటే రెండింటికి తేడా ఏమీ లేదు రెండింటికి తేడా లేదు ఓ రాజుగారు పల్లకీలో వెళ్తున్నారు రోడ్డు పక్కనే బాట పక్కనే రైతు నేల దున్నుతున్నాడు రైతు పంచ కట్టుకుని నేల దున్నుతున్నాడు భుజం మీద కండువా కూడా లేదు పెట్టాడు ఆ కండువాన్ని తీసి తలకి నేల దున్నుతున్నాడు ఈ రాజుగారు దిగారు దిగి వచ్చా గట్టి మీద నిలబడ్డారు రైతుతోటి నువ్వెవరో నేను రైతును బాబాయ మరి నేనెవరు మీరు మహారాజు బాబాయ్య ఓకే నువ్వు వెళ్ళరా ఆ తలపాక తీసి నా పక్కన నిలబడు ఈయన ఏం చేశాడు ఆ కోటు బూటు సూటు ఇవన్నీ ఉంటాయి రాజుగారికి అవన్నీ తీసి ఈయన పక్కన కూడా చెడ్డీతో నిలబడ్డాడు ఇప్పుడు మన ఇద్దరం ఏంటో మన ఇద్దరవు మనుష్యులమే చెప్పాడు అలా ఉంటుంది అర్థమైందా మీకు కాబట్టి ఈ అహమస్మి చుట్టూ ఉన్నటువంటి ఈ పంచ పంచభూతములు మనస్సు బుద్ధి అహంకారం తీసేస్తే ఈయనకి ఆయనకి తేడా ఏ ఉంది ఆ తర్వాత ఓ ఓ విద్వాంసుడు ఉన్నాడు ఆయన పక్కన వీధి కుక్క ఉంది వీధి కుక్కలో అహమస్మి ఉందా లేదా ఉంది అహమస్మి వీధి కుక్కలో కూడా ఉంటుంది ఇప్పుడు ఈ అహమస్మి చుట్టూ ఉండే ఈ విద్వాంసుని యొక్క పంచభూతములు మనస్సు బుద్ధి అహంకారం తీసేసి ఆ వీధి కుక్కకుండే పంచభూతములు మనస్సు అహంకారం తీసేస్తే ఈ అహమస్మికి అహమస్మికి తేడా ఏమైనా ఉందా తేడా లేదు ఇదే శ్రీకృష్ణుడు అన్నాడు విద్యా విలేయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని పండితా సమదర్శిన సమంగా దేన్ని దర్శిస్తున్నారు అంటే ప్రతి ప్రాణిలోనూ ఈ అష్టవిధ ప్రకృతి లోపల చిక్కుబడిపోయి ఉన్నటువంటి ఆ శుద్ధమైన అనుభవాన్ని కనుక మీరు అది శుద్ధమైన అహమస్మి అనుభవము సకల ప్రాణులలో సమము ఇది ఎలాగంటే పదికొండలు వరుసగా ఎండలో పెట్టారు ప్రతి కొండలోనూ చిన్న పెద్ద కుండలు ప్రతి కొండలోనూ నీళ్లు పోశారు తక్కువ ఎక్కువ కొన్ని నీళ్లు గ్రంగు నీళ్లు కొన్ని నీళ్లు స్వచ్ఛమైన నీళ్లు అలా పోశారు ఇప్పుడు ప్రతి కొండలోనూ సూర్య ప్రతిబింబాలు కనపడుతున్నాయి కానీ ఈ పది ప్రతిబింబాలు ఉన్నాయి కానీ ఈ పది ప్రతిబింబములు ఎక్కడి నుంచి వచ్చాయి ఒకే సూర్యుడి నుంచి వచ్చాయి ప్రతిబింబము సూర్యుడు లేకుండా ఉండగలుగుతుందా కాబట్టి పది ప్రతిబింబములు మిథ్యలు మిథ్యా ప్రతిబింబాలు వాస్తవంలో ఉన్నది మటుకు ఒకే ఒక సూర్యుడు ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు పోలిక ఏ అంటో ఇలాగా ఏ దేవుండు జన్యు కదంబంబుల హృత్సరోహములన్ భాషించు అంటో పోతన్న గారి పద్యం ఒకటి పద్యాలు సగమే వస్తాయి మిగతా సగం మీరు టెక్స్ట్ రిఫర్ చేసుకుంటూ ఉండాలి సగం వచ్చినందుకే గొప్ప కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం టెస్ట్లో ఉన్న పద్యాలన్నీ కంతస్థం చేసి పాలిస్తా నేను ఎరుగుతున్న అటువంటి పండితులు ఎన్ని పద్యాలు పద్యాలు పుట్టలు పుట్టలు పుట్టల కింద వస్తాయి ఇప్పుడు అలా కూర్చుని కంతస్థం చేస్తే బాధే ఓపిక ఉండద్దు అంత సో కాబట్టి ఒకే ఆత్మతత్వము ప్రతి దేహంలో ఉండి సౌండ్ చేస్తుంది ఏమైనా సౌండ్ చేస్తుంది నేను నేను నేను నేను అని సౌండ్ చేస్తుంది ఇప్పుడు నీళ్లు తీసుకెళ్లి పొయ్యి మీద నిప్పుల మీద పెట్టారనుకోండి అప్పుడు ఆ నీటిలోంచి సౌండ్ ఏమొస్తుంది చూయి చూయి చూయిన సౌండ్ వస్తుంది అది ఆగి మళ్ళీ వస్తూ ఉంటుంది టీ పెట్టుకునేప్పుడు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మీరు తెలుస్తుంది అదేవిధంగా ఈ హృదయంలోంచి నేను నేను నేను అనే ఒక స్ఫురణము వస్తుంది ఆ స్ఫురణానికి మూలంలో ఉండే తత్వానికే జీవతత్వము అని పేరు జీవభూత మహాబాహో ఇప్పుడు ఈ దేహమును ఈ దేహం చూసుకోండి ఈ దేహాన్ని ఈ పంచభూతములు పృథివీ మనస్సు బుద్ధి అహంకారం ఎనిమిదింటిని అలా నిలబెట్టి దీనికి షేప్ ఇచ్చి ఒక మనిషి ఆకారాన్ని తీసుకొచ్చినటువంటిది ఏది అంటే ఆ జీవతత్వమే కుక్క అంతే నక్క అంతే అంతే జీవుడు అంటే ఇక్కడ జీవతత్వము అంటే పరిచ్ఛిన్నలు వ్యక్తి అప్పుడు పుట్టాడు ఇప్పుడు పోయాడు అలాగే కాదు అది అహంకారం అది అది కూడా ప్రకృతిలో భాగమే ఇక్కడ కేవల శుద్ధ చైతన్యాన్ని తీసుకుని మాట్లాడుతున్నాం జీవభూత ఎందుకంటే ఆ జీవతత్వము నా ప్రకృతి అంటున్నాడు ఆయన ఈశ్వరుని యొక్క ప్రకృతి అది పరాప్రకృతి పైగా కాబట్టి జీవశబ్దానికి ఇక్కడ ప్రాణధారణము అని అర్థం ధరించుట నిలబెట్టేటువంటి చైతన్య శక్తి అని అర్థం అంతేగాని పురాణాల్లో చెప్పేటువంటి దేవుడు పుట్టేడు నరకానికి వెళ్తాడు సో అలాంటి కాదు ఇది సో దేహమును నిలబెట్టేటువంటి చైతన్య శక్తి యేదం ధార్యతే జగత్ ఇప్పుడు మీకు సమష్టి లెవెల్లో బ్రహ్మదేవుడు అని పురాణ వాంగ్మయంలో చెప్పినది నేను ఇంకే పురాణంతో కంపేర్ చేస్తూ ఉంటాను వేదాంతాన్ని ఈ ఉపనిషత్తు పురాణం కంపారిజన్ ఫర్ అండర్స్టాండింగ్ సో బ్రహ్మదేవుడు అని పురాణ వాంగ్మయంలో చెప్పినది హిరణ్య గర్భుడు అని ఉపనిషత్వాంగ్మయంలో చెప్పినటువంటి ఆ చేతన తత్వమే ఈ సకల జగత్తును ఈ రూపంలో బ్రహ్మాండ రూపంలో నిలబెడుతూ ఉన్నది అది సమష్టి వ్యష్టి దగ్గరకు వస్తే నేను రూపంగా స్ఫురిస్తూ నేను నేను ఏమంటే నేను అనే స్ఫురణ వచ్చాక మీరున్నారా లేదా మీరు వచ్చాక స్ఫురణ ఆ స్ఫురణ ముందు ఆ స్ఫురణ ఎక్కడి నుంచి వచ్చిందో అదే పరమాత్మతత్వము ఆ స్ఫురణయే ఈ దేహాన్ని ఇంద్రియాలని ఇలా నిలబెడుతోంది ఇదం జగత్ ఈ వ్యష్టి జగత్తును కూడా నిలబెట్టేటువంటి ఆ చైతన్యతత్వము జీవతత్వము అది ఏ ఈశ్వరుని యొక్క పరాప్రకృతి ఇప్పుడు ఇక్కడ అజ్ఞానం ఎక్కడొచ్చిందంటే అంతటా పృథివీ ఉన్నది ఇది పృథివీయే ఈ పృథివీ సకల పృథివీ కంటే భిన్నంగా లేదు కానీ వీడు నాది అంటాడు అదే జ్ఞానం నాది లేక నేను ఇదే జ్ఞానం ఎందుకంటే అంతటా ఉండే జలము కానీ ఒక దేహమునందు మాత్రమే ఉన్న జలము నాది నేను అంతటా ఉండే వాయువు తన దేహంలో ఉన్న వాయువు నేను నాది అంతటా ఉండే చేతన అంతటా ఉండే చేతన సకల ప్రాణులలో సమాన రూపంగా ఉండే ఆ చేతనతత్వము దానికి జీవా అని పేరు అంతటా సమానంగా ఉంది అది కానీ దానికి కూడా వీడు నేను నాది అనే పరిచ్ఛేదాన్ని తగిలించడం చేత అజ్ఞానం వచ్చింది ఇప్పుడు మీరు నాది నేను తీసేసారనుకోండి జీ పరిచ్ఛేదంగా అనుభవానికి వచ్చే చేతనతత్వం నుంచి నాది నేను తీసేసారనుకోండి దాన్నే ఈగోలెస్ అవేర్నెస్ అంటారు నాది నేను లేని ఎదుక నాది నేను అనే అజ్ఞానము తొలగిపోయిన ఎరుక ఆ ఎరుకకే పరబ్రహ్మ అని అలాగే తత్వాలు చెప్తారు వేమన్నా మొదలైన వాళ్ళు అలా తత్వాలు చెప్పారు నాది లేని ఎరుక నేను లేని ఎరుక తెలియచూ తెలియజాడ బ్రహ్మమగునురా విశ్వదాధిమ వినురవేమ నేను చెప్పాను మద్యం అది అలా ఉండుంటుంది అలాంటి మద్యం అవుతాయి ఇప్పుడు అదేదో కంటస్థం చేసి చెప్పింది కాదు అలా చెప్తారు తత్వాల్లో శ్రీకృష్ణుడు ఏమని చెప్తాడు నిర్మమో నిరహంకార యశా బ్రాహ్మీ స్థితి అంటాడు సంస్కృతం తెలుగులో తత్వంగా చెప్పిందే సంస్కృతం ఒకసారి నేను రిక్షాలో వెళుతున్నా దుర్గాభాయి దేశముఖ కాలనీ నుంచి నల్లకొండ శంకరపటానికి రిక్షా అప్పట్లో ఉండేవి రిక్షాలు ఇప్పుడు రిక్షాలు ఏం ఆ రిక్షాలు ఎలా ఉండేవి అంటే దాంట్లో మీరు ధ్యానం చేసేప్పుడు కూర్చుంటే శక్తులే అలాగే వేసుకు కూర్చోవాలి పైకి నెత్తికి వేస్తే ఇలా ఉంచుకుంటే కానీ అది పట్టదు అది వేసేసేటంటే మీరు ఇంకా తలెత్తడానికి లేదు కాబట్టి అది తీసేసి తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది అటువంటి వృక్షాల్లో ఎక్కి వెళ్ళేవాళ్ళం సో కూర్చున్నా కూర్చుని వెళ్తూ ఉంటే సో పంతులు ఏం ఏం చేస్తారు మీరు అడిగారు ఏదో పాఠం భగవద్గీత పాఠం చెప్పాను అప్పట్లో ఏదో భగవద్గీత క్లాస్ ఏదో అయింది ఓ ఓ తత్వం చదివాడు రిక్ష తొక్కుతోనే తత్వం చదివి మీ భగవద్గీతలో ఇలాగే ఉంటున్నానండి వారి మాకు సంస్కృతంలో ఉన్నది నువ్వు తెలుగులో చెప్పేవనైనా నువ్వు ఇప్పుడు గురువులకు భాషిస్తున్నావునే కానీ అతనికి రిక్షా రూపాయి నేను పది రూపాయలు ఇరవై రూపాయలు ఆరు రోజుల్లో ఇచ్చాను నేను ఎందుకంటే గురువులా కనిపించాడు అంత చక్కటి తత్వం చెప్పాడు నాకు గుర్తు లేదా తత్వం ఏమి గొప్ప వైరాగ్యంతో కూడిన తత్వం చెప్పాడు సో ఈ విధంగా ఈ జ్ఞానము అనేక రూపాల్లో సమాజంలో మీకు కనపడుతుంది ఎనీవే సో ఏదం ధార్యతే జగతే ఇప్పుడు పరాప్రకృతి ఊరికే ఇంకా సందర్భ రేపు చూద్దాం భాష్యం దాన్ని ఐఎమ్ టైంగ్ ఆప్ టైం టైం అయిపోయింది పరాప్రకృతి అపరాప్రకృతి విలక్షణము స్పష్టంగా ఇది అది అది ఇది సెపరేట్ చేసి చూపించాడు కానీ అజ్ఞానం చేత ఈ రెండింటినీ కలగాపులమని చేసి కూర్చుంటే దాన్ని సంస్కృతంలో అధ్యాస అంటారు దానికే వ్యవహారము పేరు వ్యవహారం అంటే లోక వ్యవహారము అది ఎలా ఉంటుంది ఆ ఎనుక ఈ దేహేంద్రియాదులతో తాదాత్మ్యాన్ని చెంది నేను అనే ఒక అహంకార రూపంగా ప్రకటమై అప్పుడు నేను ఈ క్రియే చేశాను దానికి నాకు ఈ ఫలం కావాలి అంటూ లోక వ్యవహారం కాబట్టి పరాప్రకృతిని అపరాప్రకృతిని కలిపేస్తే పంచదారని మట్టిని కలిపేసినట్టుగా కలిపేస్తే ఏం సిద్ధిస్తుంది లోక వ్యవహారము సుఖదుఖాలు బంధము కర్మబంధము ఇవన్నీ సిద్ధిస్తాయి అలా కాకుండా మీరు పరాప్రకృతిని అపరాప్రకృతి కంటే విలక్షణమైనది అది తెలుసుకునే ఎరుక తప్ప తెలియబడేది కాదు తెలుసుకునే ఎరుక తెలియబడి దానికంటే విలక్షణంగా ఉంటుంది అని మీరు స్పష్టంగా తెలుసుకుని అలా సాక్షిరూపంగా ఆ కనెక్షన్ అజ్ఞానం చేత వచ్చిన బౌద్ధికమైన అంటే బుద్ధి స్థాయిలో ఉండే ఆ కనెక్షన్ని బ్రేక్ చేసుకుని నా మమ నా అహం నిర్మమహ నిరహంకార అనే కట్ చేసి సో దాని స్థానంలో అది ఉంటుంది నేను ఎరుక సాక్షి చైతన్యంగా నిలిచి ఉండిపోతాను అంటే అదే పరమార్థము జీవుడు దేవుడయ్యే ఉపాయము అది అందుకోసం జీవుడు దేవుడు కావాలి దేవుడు జీవుడై కూర్చున్నాడు ఈ జీవుడు కాస్త ఏమవ్వాలి దేవుడు కావాలి సో త్రివిక్రముడే వామనుడయినాడు వామనుడు త్రివిక్రముడు కావాలి అది వామనావతారం యొక్క సింబాలిజం కాబట్టి ఆ వివేక జ్ఞానం చేత ఈ జీవుని ఎందు ఆరోపించబడిన పరిచ్ఛేదావము అహంకార మమకార రూపమైనది తొలగిపోతే ఆ జీవుడే ఈశ్వరుడిగా ప్రకాశిస్తాడు అది ఈ చర్చ యొక్క సారము ఈ భాష్యంతో రేపు ఫినిష్ చెట్టం ఓం పూర్ణముదూర్ణమి పూర్ణా పూర్ణముద్యు పూర్ణస్ పూర్ణమాదాయ